నానా మార్గముల నాటుకొను నొక యోగి మీద తపసి సామాన్యుడాయోగి పున్నమ నమాసలు కూడా పొదిగి నొక్కొక యోగి కన్నుల చూపులు సరిగా తూచునొక యోగి నిన్ను నూయి చేతాట చేది మెచ్చుమింగునొక యోగి వెన్న సన్నముగనూరి వీగునొక యోగి గాలిముడియగట్టి కడు గుడిగట్టు యోగి మింటి విత్తు వెట్టి నగునొక యోగి మూలనిధానముగని ముందుకానడొక యోగి నేల తలకిందు చేసి నిక్కునొక యోగి గత జలములకెల్ల కట్టగట్టునొక యోగి సతి పువ్వుల మాటల దడిగట్టు యోగి ఇతవైన శ్రీవేంకటేశుని మరగుచొచ్చి గతిగనే ఆతడొక్కడే యోగి